మహా ్రహ్మ బ్రహ్మస్పత ఆనస్వన్నోదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే గురు పరపరాద్రన్మే విస్మనుమదేవాత్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తుమదేవరాయ స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విష్ణవేదా స్వస్తినస్తాక్ష్యోరిష్ట స్వస్తినో బృహస్పతిదా ఓం శాంతి శాంతి శాంతి నీరోధో నోత్పత్తి బద్ధో సాధకర్న వై ము ఇది ఏ పరమాత్ము అంటే జ్ఞానం సత్య సత్య వస్తువు సో చాలా సత్యాలు కనపడతాయి ఇది సత్యం అది సత్యం అలాగే ప్రతిదీ సత్యంలా కనపడుతూ ఉంటుంది కానీ సత్యంలా కనపడమే కానీ సత్యం అవతలి జగత్తు కూడా సత్యంలా కనపడుతుంది తప్ప సత్యంలాగా నిలిచి ఉండదు అంటే ఏంటి సత్యంలా కనపడి బాధితమైపోతుంది నిషేధింపబడుతుంది దాన్ని అసత్యం దాన్ని అసత్యం అంటారు ఇప్పుడు పాము ఉన్నట్టు కనపడింది సత్యమైందా ఉన్నట్టు కనపడిందని కాలేదు మరి ఏమైంది బాధితమైనది అది పాము కాదు నాయ సర్ప బాధితమైపోయింది సో ఆ మన జీవితంలో ఉండే అనుభవాలు కూడా బాధితములు ఉంటాయి ఎంత చిత్రంగా ఉంటుందంటే స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్ అంటారు శత్రు మిత్రులు అనుకున్న వాళ్ళు శత్రువుల కింద తేలుతారు శత్రువులు అనుకున్న వాళ్ళు మిత్రుల కింద తేలుతారు చాలా విడ్డూరంగా ఉంటుంది చాలా చిత్రంగా ఉంటుంది అంటే నేను ఏమండి మొన్నటిదాకా మీరు మంచి మిత్రులు కదా ఇప్పుడు ఇంత శత్రుత్వం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు అనుకోండి మీరు ఎవరినన్నాను ఆ నేను పొరపడ్డానుకండి మిత్రుడని పొరపడ్డాను మిత్రుడేం కాదు అని అంటే ఎంతకాలం పొరపడ్డారు మిత్రుడేం పది సంవత్సరాలు పొరపడ్డారు మిత్రుడు కాదు శత్రువు అని ఎంతసేపు పట్టిందో తెలియడానికి ఒక సెకండ్లో తెలిసింది అంటే బాధితమైపోవటానికి మిత్రుడనే భావన బాధితమైపోవటానికి క్షణం పట్టింది అయితే మిత్రుడనే భావన పదేళ్ళు ఉంది పదేళ్ళున్నా అది మిథ్యాం అలాగంటే అనుభవం మనకు వస్తుంది కదా కాబట్టి ఏది బాధితమైపోతుందో అది అసత్యం దాన్ని పరమార్థము అని పరమా అంటే సుప్రీం వాట్ ఈస్ దిస్ సుప్రీమ్నెస్ అంటే అబాధితత్వమేమో పరమత్వం అది బాధింపబడదు అలా నిలిచి ఉంటుందంట ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధింపబడదు బాధింపబడుతా అంటే మిథ్యాత్మ నిశ్చయమే బాధ బాధ అంటే పంటి బాధ చెవి బాధ అలా కాదు బాధ అంటే మిథ్యాత్మ ఇది మిథ్యా అనే నిశ్చయానికి బాధ అటువంటి బాధ మీకు ఉండదు ఏ సత్యం విషయంలో అటువంటి బాధ ఉండదో దాన్ని పరమార్థము అని అంటారు ఏమిటి ఆ పరమార్థము సో సృష్టి ప్రళయములు లేవు సో నా నిరోధ న చోత్పత్తి మరింకేమిటి నా బద్ధ నచ సాధక సంసారంలో బుద్ధుడు అన్నవాడు లేడు ఈ బంధం కేవలము అభిమానాన్ని వస్తుంది నేను మీకు దృష్టాంతం చెప్తాను చూడండి ఇప్పుడు నేను బ్రాహ్మణుడను అని అనుకుంటాడు నేను బ్రాహ్మణుడను అనుకున్నవాడు కొంచెం మనస్సు వికాసం చేసుకుని నేను హిందువును అనుకుంటే సర్పడు నేను బ్రాహ్మ అహం బ్రాహ్మణ అనుకున్నవాడు అహం హిందు అని అనుకోవటానికి అంటే అనుకోవడాన్ని బట్టి వాడి థాట్ స్పీచ్ అండ్ యాక్షన్ మూడు ఆధారపడి ఉంటాయి చాలా ప్రధానమైన విషయం నేను బ్రాహ్మణుడను అనుకున్నాడు అనుకోండి దాన్ని బట్టి అతని సంకల్పాలు అతని వాక్కు అతని చేష్ట దాని మీద ఆధారపడి ఉంటాయి దాని అభిమానము అంటారు సో ఆ అభిమానం మీద ఆధారపడి మొత్తం జీవితం సాగుతుంది ఆ జస్ట్ కేవలము అభిమానం మీద ఆధారపడి ఉంటుంది సో ఆ అభిమానాన్ని త్యాగం చేసి ఒక విశాలమైన దాన్ని కొంచెం పెద్ద చేసుకోవటం అహం బ్రాహ్మణ అభిమానాన్ని తగ్గించుకుని అహం హిందు అయితే అహం భారతీయ అనే అభిమానంలో అంటే పెద్ద అభిమానంలో ఈ చిన్న అభిమానాన్ని విలీనం చేయటానికి ఎంత టైం పడుతుంది ఎంత ప్రయత్నం అవసరం చెప్పండి మరి టైము లేదు ప్రయత్నము లేదు ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎఫర్ట్ నార్ ఈజ్ ఇట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం ఆ వికాసం అంటే ఆ బుద్ధి వికాసము ఆ అభిమాన త్యాగం క్షణంలో మీరు చేస్తారో పోయిందంతా అభిమాన త్యాగం సో అభిమానము ఉన్నది త్యాగం చేయాలి ఆ విధంగా అలాగే అహం భారతీయ అనే అభిమానం నుంచి ఇంకొంచెం పెద్దది అలాగా నేను మానవ మాతృడను అనే హ్యూమన్ బీయింగ్ ఆ అభిమానము ఎలా ఉందో అది అంటే ఏమిటి ఒక ప్రాంతీయ అభిమానము ఒక రాష్ట్రీయ అభిమానాన్ని కూడా అధిగమించి సర్వమానవ వసుధైవ కుటుంబకం అన్నారు మహర్షులు వసుధైవ కుటుంబకం అన్నారంటే వాళ్ళు అభిమాన త్యాగం చేసి అంత ఉన్నతమైన స్థితికి చేరుకున్నారు కాబట్టి ఆయన అటువంటి ఆ స్థితికి చేరిన యొక్క ప్రవృత్తి కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది కాబట్టి అది కూడా ప్రయత్న సాధ్యమేం కాదండి మనం ఉంటే భ్రమపడుతూ ఉండి నేను బ్రాహ్మణుడిని నేను బ్రాహ్మణుని అని పదిసార్లు అనుక్కునే ఒక బోల్డ్ ఒక మూస ఒక మనస్ మనస్సు చేత పరికల్పితమైన ఒక పరిచ్ఛేదంలో వీడు తనే కల్పించుకుంటాడు ఆ పరిచ్ఛేదాన్ని కల్పించుకుని దాంట్లో తనే కూర్చుంటాడు దాని నుంచి బయటికి రాలేడు రాదు వచ్చాడు అనుకోండి అయిపోయింది అంతే అది నేనేలేదు ఆ పరిచ్ఛేదం లేనేలేదు నేను ఆ పరిచ్ఛేదంలో ఇమిడి ఉన్నాను నేను దీంట్లో బుద్ధుడను అని వాడు అనుకుంటున్నంతసేపు వాడు బుద్ధుడుగానే ఉంటాడు నేను ఈ బద్ధుడిని కాదు అని వచ్చేస్తే ఆ క్షణంలోనే వచ్చాడు దీనికోసం టైం బట్టి మాట ఏం కాదు కాబట్టి నువ్వు బద్ధుడను అని అనుకుంటున్న సందర్భంలో కూడా ను బద్ధుడవు కాదు నా బద్ధ నేత సాధక నా ముముక్ష నవై ముక్త అదేవిధంగా నేను జీవుడను అనే అభిమానంలో మీకుంటాడు జీవుడను అనే అభిమానంలో ఈ జీవత్వం ఎక్కడి నుంచి వచ్చింది నిన్న ఈ ప్రసంగం చెప్తున్నాను అయామ్ అనే అయామ్నెస్ అహమస్మిలో యామ్ అన్నది అది ఎప్పుడు మారకుండా స్థిరంగా ఉంటుంది బాల్యంలో ఏముంది అయామ్ యువనల్లో అయాం వృద్ధాప్యంలో అయామ్ ఎక్కడున్నా అయాం అలాగే ఉంటుంది ఏ కాలంలోనైనా ఆ యామ్నెస్ మారదు ఏ దేశంలోనైనా ఆ యామ్నెస్ కానీ ఐ మారుతూ ఉంటుంది ఐఆర్ మీ ఆ పరిచ్ఛేద పరిచ్ఛన్నమైన అహంకారం మారుతూ ఈ అహంకారంలో మార్పులు దేన్ని బట్టి వస్తాయి మమకారాన్ని బట్టి వస్తాయి ఇప్పుడు వాడి దగ్గర బ్యాంకు బ్యాలన్స్ బాగుందనుకోండి అప్పుడు ఉండే మీ ఓ రకంగా ఉంటుంది బ్యాంకు బ్యాలెన్స్ సన్నగిల్లిపోయినప్పుడు ఉండే మీ మరో రకంగా ఉంటుంది మమాని బట్టి మీ నిర్ధారితమవుతూ ఉంటుంది వాస్తవంలో మమ మారిపోతూ ఉంటుంది మమ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది మమా ఒకసారి వర్ధిల్లుతుంది మరోసారి చిక్కిపోతుంది స్టాక్ మార్కెట్ని బట్టి ఉంటుంది మామూలు ఒకసారి పెద్దదవుతుంది ఒకసారి చిక్కిపోతూ మమాని బట్టి అహం ఉంటుంది ఈ మమ అహం ఎప్పుడు మారిపోతూ ఉంటాయి మీ అండ్ మైండ్ ఎప్పుడు మారిపోతూ ఉంటాయి కానీ మీ అండ్ మైండ్కి మూలంలో ఏముంది ద బీయింగ్ అహం అస్మి అస్మిత యోగులు విద్య అస్మిత అస్మి అంటే యామ్ అస్మిత అంటే యామ్నెస్ ఆ యామ్నెస్ అది మారడు ఆమ్నెస్ మీద అహం మమా అలా అధ్యారోపం చేసుకుంటూ పోతాం ఈ అహం మమ అధ్యారోపములు ఉన్నంత వరకు ఆ యామ్నెస్ దాన్ని బీయింగ్ అంటారు సత్ ఆ జీవుడు అన్నట్టుగా గోచరిస్తుంది ఈ అధ్యారోపాలు మీరు తీసేసారనుకోండి అధ్యారోపాలు కేవలము మనస్సు చేత కల్పితములైన అధ్యారోపాలు మనే సర్వ సర్వము కూడా మనస్సు సృష్టించింది తప్ప వాస్తవంగా మమ ఏదీ లేదు అలాగే మీ అహం అనే సర్వము కూడా మనస్సు సృష్టించింది తప్ప వాస్తవంగా ఏది లేదు మీరు ఫర్ ఎ ఫర్ అంజ్ మమాని అహమ్ని డ్రాప్ చేసి కూర్చోండి మమాని డ్రాప్ చేసి కూర్చుంటే శుద్ధ సద్రూపంగా మీరు కూర్చొని అప్పుడు మీరు పరబ్రహ్మస్వరూపులే అదే మీ యథార్థస్వరూపం దాని మీద ఆరోపించిన మమ అహం అవి యథార్థ స్వరూపాలు కానే కావు కల్పించుకున్నవి కల్పించుకున్న వాటిని బట్టి వచ్చే వచ్చే స్థితి అది యథార్థం ఎందుకు అవుతుంది కాబట్టి వాస్తవంగా బంధము అనేది మోక్షము అనేది యథార్థంగా లేవు కల్పిత బంధానికి కల్పిత మోక్షం సరపడి కల్పిత బంధానికి యథార్థమైన మోక్షం అక్కర్లేదు కాబట్టి నమ్మ ముక్షు నవై ముక్త కేవలము దేహాభిమానాన్ని విడిచిపెట్టగలిగితే ఇన్ వన్ స్ట్రోక్ అహం మమ రెండు పోతాయి తర్వాత దేహాభిమానము కూడా ఎందుకుంది అవివేకాన్ని పెట్టుంది అవివేకము అంటే వివేకము అసలే లేకపోవడం చేత మనం జీవులుగా బద్ధులమై ఉన్నాము మాట కూడా కరెక్ట్ కాదు వివేకం ఉంది కానీ ఆ వివేకం మీద మనము పెట్టవలసినంత శ్రద్ధను పెట్టట్లేదు ఇప్పుడు ఈ దేహము అని మీరు అన్నప్పుడు ఈ దేహం అని మీరు అన్నారంటే ఈ దేహము ఇది దీన్ని తెలుసుకునే నేను అనే వివేకం ఉందా ఉంది ఉండబట్టే ఈ దేహము అని అన్నారు కదా ఈ చొక్క అన్నట్టుగానే ఈ దేహము అని మీరు అంటున్నారంటే మీరు నేను దేహము అంటున్నారా ఈ దేహము అంటున్నారా ఈ దేహం అనే కదా అంటే వివేకం ఉండబట్టే అలా అంటున్నారు లేకపోతే నేను దేహము అని అనేవాడి లేకపోతే దేహము అనే మాటని డ్రాప్ చేసి నేను అనేవారు అలా అంటలేదు మీరు నేను అంటలేదు ఈ ఈ దేహమోనో ఈ నా చెయ్యి అనో అలా అంటున్నారు తప్ప నేను అని అంటలేదు సో వివేకం ఉంది కానీ ఆ వివేకమునందు తగినంత శ్రద్ధ చూపకపోవడం మూలంగా ఉన్న వివేకం కూడా కప్పు పడిపోయింది మీరు వివేకాన్ని ఎప్పుడైతే ఉద్బుద్ధం చేశారో ఆ అహంకార మమకారాలు పోతాయి అహంకార ముకారాలు ఎప్పుడైతే కల్పితములైనవే అవి ఎప్పుడైతే పోయాయో మిగిలి ఉన్నది శుద్ధ సత్ అది పరబ్రహ్మ కాబట్టి వాస్తవమైన బంధము లేదు కాబట్టి యథార్థమైన మోక్షం కూడా లేదు అని ఈ ప్రకరణాన్ని మనం చూస్తూ ఒకసారి శ్లోకం అనుకున్నప్పుడల్లా ఆ ప్రకరణాన్ని గుర్తు చేయడం ఒక సందర్భం అందుకోసం మీకు గుర్తు చేశాను ఇప్పుడు భాష్యకారుల యొక్క మీమాంస ఏదైతే నడుస్తుందో అది ఒకసారి చూద్దాం కథం పున స్వరూపభావ శాస్త్రస్ ద్వైత విజ్ఞాన నివర్తకం నైష దోష రజ్వాన్ సర్పాదివత్ ఆత్మనిద్వైత్యవిద్యాధ్యస్తవానం చూస్తున్నాం తనస్వరుమునందు ద్వైతన్ని వికల్పాన్ని ద్వైతమోన్న వికల్పమోన్న భేదమోన్న ఒకటే తనస్వరుమునందు వికల్పాలను వీడు అజ్ఞానం చేత కల్పించుకున్నాడు అజ్ఞానం చేత కల్పితములైన ఈ వికల్పములు యథార్థంగా స్వరూపానికి సంబంధించి ఏమి ఉండవు అది యథార్థంగా ఉన్నావు ఏమి అజ్ఞాన కల్పితములు కాబట్టి మీరు మనస్సు పెట్టి తెలుసుకుంటే పోతాయంట తెలుసుకుంటే పోతాయి ఇప్పుడు రాగముంటుంది రాగము అంటే ఆసక్తి ఒకదాని మీద ఆసక్తి ఉంటుంది ఈ ఆసక్తి అలవాటు చేత వచ్చిందంటే ఈ ఆసక్తి ఎంతవరకు సత్యము దీంట్లో ఉన్నటువంటి తెలివితేటలు ఎంతవరకు ఏమీ తెలియదు అని కనుక మీరు పరిశీలించినట్లయితే ఆసక్తి పోనే పోతుంది పోతే ఆసక్తి పోవడం అంటే అర్థమేంటో తెలుసు అండి వాస్తవంగా ఆసక్తి లేదు అని తెలియడమే ఆసక్తి పోవడము అంటే వాస్తవంగా ఆసక్తి అనేది లేదు నేను పొరబడ్డాను ఆసక్తి ఉందనుకొని పొరబడ్డాను అంతే ఇప్పుడు ఓ మహాత్ములు ఉండేవారు ఆ మహాత్ముల దగ్గర శిష్యులు ఉండేవారు వాళ్ళందరూ పెద్ద గ్రూప్ కింద ఉండేవారు ఆ మహాత్ములు పెద్ద అయ్యారు వీళ్ళందరూ ఆయన్ని దేవుడు కొలుస్తారు కానీ ఆయన దేహరూపంగా దేవుడు ఎందుకు అవుతాడు ఆత్మరూపంగా ఆయన దేవుడే అందరూ దేవుళ్ళే అది వేరే సంగతి దేహరూపంగా దేవుడు ఎందుకు అవుతాడు దేహరూపంగా దేవుడు అవడు జుట్టు నెరుస్తుంది ఆయన యువనలో ఉన్నప్పుడు దేహరూపంగా దేవుడు దేవుడు అని బాగుంటుంది చూడడానికి తర్వాత జుట్టు నెరుస్తుంది జుట్టు నెరవడమే కాదు బాల్డ్ హెడ్ వస్తుంది రీసెంట్గా హీ గెట్స్ ఎ వరల్డ్ హెడ్ అంటే మామూలుగా తర్వాత పాట్ బెల్లీ వస్తుంది ఇవన్నీ వస్తాయి వీళ్ళు ఊరికే దేవుడు దేవుడు వీళ్ళు హడాడు చేయడమే తప్ప ఇవన్నీ వస్తాయి అంటే నువ్వు దేహాన్ని దేవుడి భావన చేయటంలో దేహా దేహాన్ని పురస్కరించుకునే ఒక వ్యక్తిని ఒక బాడీ ఐడెంటిఫై అతను ఐడెంటిఫై అయ్యాడో కాదు వీడి ఐడెంటిఫై చేసుకుని దేవుడిగా భావన చేయటంలో వట్ ఆర్ యూ డూయింగ్ మేకింగ్ ఎ మిస్టేక్ అంటే ఆ మిస్టేక్ వల్ల ఏదో సమాజంలో ఏదో మంచి అయింది జరైంది ఆ విషయాలు అట్టు పెడితే ఆ మిస్టేక్ వీళ్ళని చాలా తప్పుదారి పట్టిస్తుంది సో ఆయన ఆయన శిష్యుడు వీళ్ళు ఆయన్ని దేవుడిగా కొల్చేవారు దేవుడిగా అంటే మా గురువుగారు గురువు గారు అని కొల్చేవారు గురువుగారు అంటే ఏమిటి ఏదో కొంత శుశ్రూష అంతవరకు మంచిది తటా దర్పాత్ర ఎగ్రి ఆయన చెప్పి పాఠం ఉండదు వీళ్ళు చదివినది అసలే ఏమీ ఉండదు ఇంకూరికే గురువు అంటే ఏమిటి తీర్థపసాదాల గురువు ఇంకే ఈ గురుత్వం ఎటువంటి గురుత్వం అది ఆయన చెప్పేది ఒక కక్షరముక్కు ఉండదు ఎందుకంటే ఆయనకే చదువుకోలేదు ఆయనేం చెప్తాడు సో వీళ్ళకి చదువుకుందాం అనే శ్రద్ధ ఏమడుగులేదు వీళ్ళు చదువుకోవడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆయన నిజంగా చదువుకున్న పాఠం చెప్తుంటే అసలు వీళ్ళు వెళ్ళి కదా ఆయన దగ్గరికి చదువుకోవడం కోసం వెళ్ళలేదు చదువుతో సంబంధం లేకుండా తీర్థప్రసాదాలు ఇచ్చి ఆయన ఆశీర్వదించేస్తుంటే మన కోరికలు అంతే తీరిపోతాయని వెళ్ళారు వీళ్ళు సరే ఆయన పెద్దవాడు ఆయన డెత్ బెడ్ మీద ఆయన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన డాక్టర్కి ఆయన గురువు కాదుగా వీళ్ళందరికీ వెళ్ళిన వాళ్ళందరికీ గురువు కానీ డాక్టర్కి గురువు కాదు కదా అంచేత డాక్టర్ ఏం చేస్తాడో ఇలా పడుకోండి అంటాడు ఈయన పడుకోవడం ఆలస్యం కంగారు ఆలస్యం దమ్ము పడుకోండి నాకు అగర్ పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారని కూడా అంటాడు బికాజ్ హీఈ్ నాట్ గురువు ఫర్ ది డాక్టర్ హీఈ సపోజ్ టు బిహేవ్ ప్రాపర్లీ బిఫోర్ ది డాక్టర్ అది తెలిసిపోతుంది వీటికి అంచేతనే బిహేవ్ ప్రాపర్గానే బిహేవ్ చేస్తాడు కూడా కొడుకుంటాడు టెస్టులో అవి చేస్తా డైబెటీస్లో ఇవో ఉంటాయి ఈ ఉండి ఇవన్నీ ఉంటాయి వీళ్ళు దేవులను పూజిస్తున్నారు కదా అని ఉండడం మానవు సరే ఆ డాక్టర్ ఏమని చెప్పాడంటే ఈయన ఆరు మాసాల ఎక్కువ బతకడం అని ఆయనకి చెప్పడం మొదలు శిష్యులకి చెప్పారు మరి ఆయనకి చెప్పరు కదా ఇటువంటివి ఏదో కొంత సెంటిమెంటు శిష్యులకి చెప్పారు ఆయన మామూలుగా ఆయనకేం చెప్పలేదు ఆయనకి చెప్తే ఆయన పాపం బెంగబెట్టేసి ఉంటాడని చెప్పలేదు సరే ఆయన ఆశ్రమానికి తీసుకొచ్చి దిగబెట్టి ఆయన చచ్చిపోతారేమో అని బెంగ పట్టుకున్నారు వీళ్ళలో కొంతమంది నన్ను కలిశారు అంటే అనుకోకుండా కలిశారు వాళ్ళు ఆ ఇష్యూ పట్టుకున్న దగ్గరికి వచ్చారని నేను చెప్పట్లేదు అనుకోకుండా కలిశారు ఆయన చచ్చిపోయిన తర్వాత మేము ఏమైపోతాము మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాము అని అన్నారు ఒకళ్ళ దగ్గర అంటే నేను మాటలు మాట్లాడకండి ఈశ్వరుని అనుగ్రహం ఎలా ఉంటే అలా అవుతుంది అందుకే ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు ఎటువంటి ప్రసంగం చేయడం కూడా తప్పు ఆయన కులసగా ఉన్నారు కదా ఆయన పోయినప్పుడు మాట చూసుకోవచ్చు ఆయన ఆరు మాసాల్లో పోతే ఆరు మాసాలు ఇదే లాంగ్ టైం అబ్బా నువ్వు సరిగ్గా పాఠం చదివితే ఆరు మాసాలు పాఠం ఇంత చదువు ఇంత చదువు చదవచ్చు ఆరు చాలా ఎక్కువ టైం అది కాబట్టి ఆరు మాసాల్లో ఆయన దగ్గర నేర్చుకునేది ఏమైనా నేర్చుకోండి తర్వాత దేహం ఉన్న తర్వాత ఎప్పుడూ పడిపోయేదే కాదు మా తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు మేము బతుకుండగా చచ్చిపోకూడదు అందుకోసం మేము ఆత్మహత్య చేసుకున్నాం ఆత్మహత్యకు ఉపాయం ఏమిటి ఆలోచించారంటే నదీ ప్రవా నదీ ప్రవేశం నదిలో పడితే చావరన్నంత కమ్మని ఇంకా అంతకంటే బెటర్ మెఫెడ్ ఏదైనా చూసుకోవడం మంచిది అని నేను చెప్పలేదు వాళ్ళ ప్రసంగాలు అలా ఉంటాయి ఆ తర్వాత నేనేదో ఐ మస్ నాట్ వర్రీ ఇప్పుడు వీళ్ళు వర్రీ నాకేం లేదు వాళ్ళు చచ్చిపోరని నాకు తెలుసు నేను నచ్చ చెప్పి పంపించాను అలా పెట్టుకోకుండా అంత అంత సక్రమంగానే అవుతుంది సప్పు చచ్చారహేదా చెలో చెలో అని పంపించడం ఆ తర్వాత ఆయన పోయారు ఆరు నెలల కంటే ముందే పోయారు వీళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు ఓ ఏడుతో ఏడిచారు అక్కడితో సరి మామూలుగా బాగానే ఉన్నారు దే ఆర్ డూయింగ్ ఆల్రైట్ కానీ అంటే ఏమిటి వాళ్ళకి ఆసక్తి ఉందని వాళ్ళకి భ్రమ కలిగింది ఆసక్తి లేదు ఉందని భ్రమ కలిగింది అది ఆ పాయింట్ అది ఆసక్తి ఉందని భ్రమ కలిగి ఆత్మహత్య చేసేసుకుంటావు ఇది చేసేసుకుంటావు అది చేసేసుకుంటావు అనే ఆలోచనలు వచ్చాయి ఆసక్తి ఉందని భ్రమ కలిగి తీరా చూస్తే ఆసక్తి లేదని వాళ్లకే నిరూపణ అయిపోయింది అలా ఉంటుందంటే నాకు తెలుసున్న ఒక ఆయన ఒక ఎంపీ కాంగ్రెస్ ఎంపీ దళిత్ ఎంపీ ఆయన ఏమన్నారంటే నా రక్తంలో కాంగ్రెస్ ఉందన్నారు ఆయన అయిపోయింది ఆయనకి టికెట్ ఇవ్వలేదు పేరు చెప్దామని నోటు దాకా వచ్చి నేను వెళ్ళే ఆ హ్యాండ్ బ్యాక్ ఆయనకి టికెట్ ఇవ్వలేదు ఎందుకు ఆయన ఊహించలేదు ఆయనకి టికెట్ ఇవ్వరు అని ఊహించలేదు ఎందుకంటే దళిత్ అంటే కొంత ప్యాంపరింగ్ అలవాటు పడి ఉంటాడు సో ఆ కికట్ వచ్చేస్తుంది కానీ వాళ్ళు చేశారు ఆ కాన్స్టిచ్యుయెన్సీ దళిత్ నాన్ దళిత్ అయింది దాని పక్కన మరో కాన్స్టిచ్యువెన్సీ దళిత్ అయింది అక్కడ ఇంకోడికిక్కటిచ్చి నాన్ దళితులు ఇంకోహడికి ఇచ్చారు ఈయన హీ వాజ్ ఈ చేంజెస్లో హీ వాజ్ అ స్ట్రాండర్డ్ ఇన్ బిట్వీన్ ఈయన నా టిక్కెట్ మాట ఏంటని అడిగారు చూద్దానండి ఇంకా రాజ్యసభ ఉంది మరొకటి ఉంది మరొకటి ఉంది కంగారు పడకండి మీరు పార్టీకి ప్రచారం చేయండి ఈ లోపల పార్టీ వర్క్ చేయండి అని చెప్పారు ఈయన చేద్దామనుకున్నాడో ఏమో టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్ విత్ ఇన్ ఏ వన్ వీక్ వెళ్ళిపోయి తెలుగుదేశంలో చేయండి అప్పుడు అడిగారు మీ రక్తంలో కాంగ్రెస్ ఉందన్నారు కదా అని ఉందని భ్రమపడ్డాను అని చెప్పాడు అది సత్యం అది ట్రూత్ రక్తంలో ఉందని చెప్పింది తప్పు రక్తంలో ఉందని నేను భయపడ్డాను వల్లది కరెక్ట్ సో నా బద్దో నచ్చే సాధక దట్ ఈస్ ఈ సంసారం ఆసక్తి అన్నది సో కాబట్టి ఈ అహం స్వరూపం మీద ఇన్ని వికల్పాలనే వీడు అధ్యాస చేసుకుంటాడు వీడు అధ్యాస చేసుకున్నది ఏది వీడి స్వరూపంలో భాగం కాదు ఒక మనిషి తన గురించి ఎన్నింటిని విశ్వసిస్తాడో చూస్తే ఆశ్చర్యమే వేస్తుంది ఎన్నింటిని విశ్వసిస్తాడో చూడండి శంకరులు ఇచ్చారు అక్కడ కథం ఎట్లు సుఖ్యహం దుఃఖీ మూఢ జాత మృత జీర్ణ దేహవాన్ పశ్యామి శృణోమి వ్యక్త అవ్యక్త అంతవరకు అయింది కర్త ఫలి నేను కర్తని భోక్తని అనుకుంటాను నేను కర్తని భోక్తనే అనుకుంటాడు చూడండి కర్తని భోక్తనే అనుకున్న ఫలి అంటే భోక్తా అని వస్తాను ఫలము గలవాడు సో నేను కర్తని భోక్తని అనుకున్న కారణంగా కాదు వాస్తవంలో కర్త కాదు భోక్తా కాదు ఇప్పుడు నిద్రపోతున్నారండి మీరు కర్తయా భోక్తాయా ఏది కాదు ఏ అలాగే తెలివిగా ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం మీరు కర్త కాదు భోక్తా కాదు ఏదో భోజనాన్ని కూర్చున్నారు భోజనాన్ని కూర్చుంటే భోక్తాయే భోక్తా అని మీరు ఐదు బాగుండే ఎంజాయ్ తీసి ఎంజాయ్ దట్ అంటే భోక్తవుతారు ఇవేమీ అనుకోకుండా దేవునికి నైవేద్యం పెట్టేసి కళ్ళు మూసుకుని తినేసి అవతలకు పోతే దేహధారణ కోసం ఈ భోజనం అనే ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది అస్తమానం అనుకోక్కర్లేదు అలాగా ఇగో ఈ అవకాశాన్ని దేహధారణ కోసం తింటున్నాను ఈ పాయసం దేహధార అలా అనుకోకల్లా అలా ప్రతిదానికి అలా అనుకోకర్లేదు ఓవరాల్గా ఈ ఓవరాల్గా వాల్యూ ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనస్సులో దేహధారణ కోసం చేసి తప్పిస్తే ఇది భోగం కోసం కాదు అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాడి ఇండి అసలు భోక్తృత్వ బుద్ధి పైకి రానే రాదు భోజనం చేసేస్తాడు భోక్తృత్వం ఉండదు సో కర్తృత్వం ఉండదు క్రియ అయిపోతూ ఉంటుంది కర్తృత్వం ఉండదు చాలా సహజమైన స్థితి కానీ వీడేమనుకుంటాడు నేను భోక్తనే అనుకుంటాడు వీడు ఎప్పుడు భోక్త అయ్యాడు తింటున్నప్పుడు భోక్త అవుతాడు భోక్తను అనుకున్నవాడు ఇంకో ఇది నేను భోగిస్తున్నాను అది భోగిస్తున్నాను అని భోక్త అవుతాడు ఏ తిన్నా అయిపోయింది వాళ్ళు కూర్చున్న కూర్చుని ఇలా కూర్చున్నాడు ఇప్పుడు భోక్త కాదు కదా ఏం కర్త అస్తమానం ఏమిటి చేస్తాడు కర్త పూజ చేసుకున్నాడు నేను కర్తని ఈ భోగం కోసం పూజ చేస్తున్నాను ఎంతసేపు చేస్తాడు పూజ ఎంతసేపు చేస్తాడు ఒక గంట చేస్తాడు రెండు గంటలు చేస్తాడు యజ్ఞంలో కూడా పొద్దున్న కాఫీలోకి తాగి ఏడింటికోడున్నరకు మొదలు పెడతారు ఎప్పుడైనా యజ్ఞం అని అవుతుంది ఎప్పుడైనా మీరు చూస్తే తెలుస్తుంది ఏడింటికోడున్నరకో మొదలు పెడతారు కాఫీలో అవి తాగి శ్రద్ధగానే మొదలు పెడతారు తప్పేం కాదు అలాగే చేస్తారు లేకపోతే నీరసం వస్తుంది నన్ను అడిగితే కొద్దిగా కాలు ఉత్తుకులు మొదలుపెట్టే చెప్తారు ఎందుకంటే ఆ ఎడ్డలో ఆ హోమాల్లో అంతా నీరసం వస్తుంది మంత్రం చెప్పాలి కదా ఓపిక మాట్లాడడానికి ఓపిక కదా సో మొదలు పెడతారు ఒంటి మామూలుగా అయితే భోజనం పన్నెండు అందరికి చేస్తారు ఆ యజ్ఞం రోజులు ఒంటిగంటున్నారు ఇప్పుడో చేస్తారు చేసేసి ఎక్కడో చల్లబాటు ఫ్యాయిల్ ఒకటి చూసుకుని దారికి ఎందుకు నడుపుని విశ్వస్తారు కాబట్టి ఎంత కర్తృత్వం ఎంతసేపు ఉంటుంది ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా మనస్సెటో పోయింది కర్తృత్వం లేనే లేదు నేను కర్తన అనుకున్నప్పుడు ఉందండి కర్తృత్వం లేకపోతే లేదండి నిన్ను కర్తను ఎవడనుకోమన్నాడు నిన్ను అహంకార విమూఢాత్మ కర్తాహంకమన్యత అని భగవానుడు చెప్పాడు కదా కర్తన అనుకోవడం పొరపాటు కాబట్టి నేను కర్తని నేను భోక్తని అని వీడు అధ్యారోపణం చేసుకుంటాడు ఇంకో అధ్యారోపం సంయుక్తో వియుక్త చూడండి ఆయన అంటారు నేను సంయుక్తడను అంటే కలుసుకున్నవాడను వీళ్ళతో కలిసి ఉన్నవాడను నేను వేళతో విడిపోతున్నవాడను ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాను ఓ పదిహేను రోజులు అక్కడ పదిహేను రోజులు నెల ఉన్నా వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఏదో ఫోన్ వచ్చిందో వారిన so ye havaru i am fine so mee pranam odi vaadari gelle so miru one week so one month ma daggara unnaru kada now you must be missing me ani adigaru le meer nannu miss outunar ka bol ani adigaru ante yes avvadu gabbu led gombu taduguni yes go go ala voy go go ade spontaneous ka abe alert le lendi ala voy gabbu di hold back chesi yes yes yes ఐ ఇన్ డీడ్ మిస్ ఆల్ ఆఫ్ యూ చాలా చక్కటి సత్సంగాలు అప్పుడు గుర్తు చేసుకున్నాను నేను నిజంగానే గుర్తు చేసుకుని ఆ సత్సంగాలు అవి చాలా బాగున్నాయి ఆ భిక్షలు అవి కూడా చాలా బాగున్నాయి మీరెంతో ప్రేమగా ఏర్పాట్లు చేశారు ఇండీడ్ ఐ మిస్ ఆల్ ఆఫ్ దాట్ అని చెప్పాను నేను కాబట్టి సో అనుకుంటే సంయోగం అనుకోకపోతే ఏముందండి ఏమీ లేదు అలాగే వియోగం కూడా వియోగం ఏంటండి వియోగం అనే మాటకు అర్థం కాదు నిన్న నాకు ఫోన్ ఒకను చేశాడు కాలిఫోర్నియా నుంచి ఆ యంగ్ మ్యాన్ బ్రహ్మచార్య గృహస్థ నేను ఇంకా అన్ని వివరాలు కనుక్కోలేదు ఈ పైన మళ్ళీ అతను రిన్యూ చేసినప్పుడు తెలుస్తాయి నేను సో వాళ్ళ అన్నయ్య గారు పోయారు అన్నయ్య గారు పోవడం అంటే పాపం అది నిజంగా దుఃఖించదగ్గ విషయం అతను పోయి అతను మోహన్ ద్వారా దుఃఖంలో ఉన్నాడు అతను నేను చెప్పాను ఆ ఎప్రిషియేట్ ద సిం ఎప్రిషియేట్ ద సెంటిమెంట్ అండ్ ఐ సింపతైజ్ విత్ యూ సో ఇట్ ఈస్ ఇండీడ్ ఎ గ్రేట్ లాస్ మీ అన్నయ్య పోయారు నువ్వు చెప్తేనే నా కొంచెం దుఃఖం అనిపిస్తే ఇంక నీకు దుఃఖం అనిపించడంలో ఇంకా ఆశ్చర్యమే కిముత కిముత కైముఖ్య న్యాయం ఆ మాట నువ్వు చెప్తే ముక్కు ముఖం తెలియని వాడు చెప్తే అయ్యో అని అనిపిస్తే ఆ మనిషి ఎంత దుఃఖాన్ని అనుభవిస్తూ I understand all that. Having said that, let me say this to you. Anaygarh, anaygarh, anaygarh poche, eva anta dukkhin chal sinne ondo hai, terimoham. eva pranu usto onthar poto onthatam. eva anta dukkhin che, anta dukkha ondo tam prati valake saajim hai. inke nelay na rohnelay na inka ala dukkhan to hi overvalm jesashto ondi dukkha mo ancho, what is all that? adipethe telivethe tarpim chukodamma, నువ్వు పొరపాటు చేస్తున్నావు అలా చేయకు నువ్వేం చేస్తావంటే ఆశ్రమానికి ఫోన్ చేసి సెకండ్ చాప్టర్ నేను చెప్పిన పాఠం ఉంది ఆ క్యాసెట్లు తెప్పించుకో ఉంటాయి డెబ్భై ఎనభై గంటల పాఠం ఉంటుంది అది తెప్పించి రోజు ఒక గంట సేపు రెండు గంటలు వింటూ ఉంటాయి అలా దుఃఖపడ్డాం అది ఏ అది తెలివితే అట్లా అనిపించుకోదు అది వివేకం కాదు ఎందుకంటే మనం ఈ లోకల్లోకి ఏది తెచ్చుకు రాలేదు ఈ లోకల్లోంచి ఏది పట్టుకు వెళ్ళాం అందరూ ప్రపాయామివ సంగమ ఆ చలివేంద్రం దగ్గర పది మంది కలుస్తారు ఆ వేడిలో చలివేంద్రం దగ్గర ఈ ఆర్టీసీ బస్సు వాళ్ళు ఏం చేస్తారంటే చలివేమ్రం ముందు ఆపుతాడు రోడ్డు మీద ఆపేస్తాడు అంతే ఆపేసి ఆ డ్రైవరు ఒకటి తీసుకుని దిగుతాడు అక్కడికి వెళ్ళి హాయ్ అని వాడిని పలకరించి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి అది నింపుకుని ఆ వాటర్ నింపుకుని తాగి మళ్ళీ వెళ్ళి బస్సు తీసుకుని వెళ్తారు ఈ లోపల వెనకాల ట్రాఫిక్ అలా వెయిటింగ్లో ఉంటుంది రోడ్డు మధ్యలో ఆపుకుంటాడు అదే ఆర్టీసీ వాళ్ళు రోడ్డు పక్కన ఆపరు రోడ్డు మధ్యలోనే ఆపుతారు ఇన్ ఫ్రీన్స్ నేను అడిగాను డ్రైవర్ మేము వీ టూకే డెసిషన్ వీ విల్ నాట్ స్టాప్ ఎనీవేర్ ఆన్ దిస్ సైడ్ ఆన్ ది రోడ్డు మధ్యలో మేము ఆపుకుంటాం ఇంకా స్టేషన్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే వీ టేకెన్ సార్ ఎందుకంటే ఇలా పక్కకి తీసుకొచ్చి మళ్ళీ ఇలా తీసుకొచ్చి మా వల్ల కాదు అది కెనాట్ డూ దాట్ ఒకప్పుడు చేసేవాళ్ళం అలాగా ఇప్పుడు ఈ మ్యాట్ ట్రాఫిక్ నువ్వు కెనాట్ టూ దాట్ ఇప్పుడు పక్కనకి తీసుకెళ్దామంటే అక్కడ చూడలేదు మళ్ళీ తీరా పక్కకి వెళ్తే ఇంకా మధ్యలోకి నేను రాలేను ఇంత బస్సు చేస్తున్నాను అందువల్ల నేను మధ్యలో అవుతాను దిగివాడు దిగుతాడు ఎక్కివాడు ఎక్కుతాడు మళ్ళీ మళ్ళీ గేరేసి పోతా అంతే ఇది ఆర్టీసీ డ్రైవర్స్ ఫిలాసఫీ సో ఎనీవే ఉడికే వీ ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని చెప్పాను కాబట్టి ఆ తీసుకోటి మధ్యలో అవుతున్నప్పుడు మీరేం కంగారు పడద్దు గాడ్ బ్లెస్ హెమ్ యు స్టాయిన్ దా ఎందుకంటే హీ విల్ నాట్ డూ ఎనీథింగ్ అదర్ దెన్ దాట్ సో ఆ ప్రపాయాలు ఇవ్వ సంగమ అక్కడ కబుర్లు చెప్తాడు హాయ్ అంటాడు బాటిని నింపుతుంటే ఏదో మాట్లాడతాడు ఇచ్చేస్తాడు చేస్తాడు మళ్ళీ టక్ మన వెళ్ళి బస్సులో పోతాడు ఈ సంగమము ఈ వియోగము అలాంటివి దాంట్లో ఏమీ సారమేం లేదు కాబట్టి సంయుక్త నేను వీళ్ళతో కలుస్తున్నాను ఈ ఫ్యామిలీ మెంబర్స్తో కలుసున్నాను అని వీడి భ్రమ వీడు అధ్యారూపం ఎప్పుడు కలిసి లేడు అనుకున్నప్పుడు కూడా వీడు కలిసి మనిషి ఒంటరి ఎప్పుడూ ఒంటరు వీడు పెట్టుకుంటాడు నెత్తి మీద నేను ఇప్పుడు ఒంటరిగా నలుగురితో కలిసి అని పెట్టుకుంటాడు మళ్ళీ ఆ నలుగురిలో ఒకళ్ళు ఇద్దరు పక్కకి జరగగానే ఇప్పుడు నాకు వియోగం వచ్చేసింది అని మళ్ళీ పెట్టుకుంటాడు అంతే వీడు పెట్టుకున్నదే కానీ వీడు సంయుక్తుడు కాదు వియుక్తుడు కాదు ఇవన్నీ కూడా వికల్పాలు ఈ వికల్పాలు క్షీణో వృద్ధోహం నేను క్షీణించిపోయాను క్షీణించిపోయానంటే దేహం క్షీణిస్తే ఒక క్షీణించటం డబ్బు క్షీణిస్తే ఇంకో రకం క్షీణించటం మనకు కావలసిన వాళ్ళు క్షీణిస్తే అది మరో రకం క్షీణించటం మూడు రకాల క్షీణించటాలు ఉన్నాయి పుత్రో పుత్ర సకల అహం సకల ఉత్రో వికలహ అహం వికలహ ఇది ఒక క్షీణించడం ఇవి ఇల్లు లేకపోతే స్టాక్ మార్కెట్ మనం ఇన్వెస్ట్ చేసింది కొంచెం డౌన్ అయ్యిందంటే వీళ్ళు క్షీణిస్తాడు శరీరానికి రోగం ఏదో వస్తే క్షీణిస్తాడు ఇన్ని రకాలుగా క్షీణిస్తూ ఉంటాడు తర్వాత వృద్ధోహం అనుకుంటాడు నేను వృద్ధుణ్ణనుకుంటాను నేను వృద్ధున్న అనుకుంటే ఇట్ ఈస్ సచ్ఎ హారిబుల్ బర్డన్ ఇట్ ఆ బర్డెన్ నుంచి తప్పించుకున్న కోసమే కొన్ని ఎస్కేపులు ఉంటాయి ఏమిటి ఆ ఎస్కేపులు ఏమిటి ఏవో ఎస్కేప్స్ ఉంటాయి ఆ వృద్ధాప్యం యొక్క బద్దెం నుంచి ఆ మానసికమైన భారం నుంచి బయటపడడం కోసం ఏదో షష్టి పూర్తి అంటాడు డేట్ ఆఫ్ బర్త్ అంటాడు లేకపోతే మనవడి మనవడి డేట్ ఆఫ్ బర్త్ అంటే అది మనవడి డేట్ ఆఫ్ బర్త్ కాదు ఆ డేట్ ఆఫ్ బర్త్ చేసుకుంటున్న మనవడి యొక్క హ్యాపీ తాత నేను అని వీడు దట్ ఈస్ హ అంత అధ్యారూపం అది అక్కడ మనవడు వాడు మనవడు అయితే వీడు ఏమవుతాడు తాత అవుతాడు కాబట్టి మనవడు అన్నది ఇట్ ఈస్ నాట్ అప్సల్ డ్యూటీ ఆ మనవడు యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవుతుంటే వీడు మహా ఆనందపడిపోతాడు ఆ ఆనందపడి ప్రయత్నం చేస్తాడు ఏం ఆనందపడతాడు ఏం ఆనందపడతాడు హీ ట్రైస్ టు కన్విన్స్ హిమ్సెల్ఫ్ నా మనవడు డేట్ ఆఫ్ బర్త్ అయిపోతుంది కాబట్టి నేను ఆనందంగా ఎలా అలా బిగించుకుని దాన్ని ఊపేసుకుని ఏదో కొంత ఆనందం పనికి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాడు బట్ ఆల్స్ కెన్ హీ డూ సంసారంలో ఇంకా అంతకంటే మనిషి ఏం చేయగలుగుతాడు అంతా కూడా కల్పన ఆ కల్పన నాలుగైదు సార్లు ఇస్తే నిజంలాగా అనిపిస్తుంది ఏమీ లేదు దాంట్లో సార్ అసలు నేను వృద్ధుడను అనే వికల్పమే నెత్తి మీద వేసుకోకూడదు నేను వృద్ధుడను అనే ఆలోచనే రానివ్వకూడదు యు లివ్ ది లైఫ్ లెట్ ది బాడీ లివిట్స్ లైఫ్ ఐ ఆమ్ ది లైఫ్ అండ్ ఐ ఐ డు నాట్ టేక్ బర్త్ ఐ డు నాట్ డై నాకు ఏజ్ లేదు ఐఎమ్ ది ఏజ్ లెస్ లైఫ్ అంతే దట్ ఈస్ ది ట్రూత్ ఆల్సో ఆ ట్రూత్ తెలుసుకుని దాంట్లో నిలిచి ఉండాల్సింది పోయి నేను వృద్ధుడు అను అని ఒకటి నెత్తి మీద వేసుకుంటాను అస్తమాను క్యాలెండర్లు డేట్లు చూసుకుంటుంటే మరి అదే ఉంటుంది ఉంటుంది క్యాలెండర్లు చూసుకుంటున్నాను అనుకోండి అస్తమాను పొద్దుల్లా డేట్ ఆఫ్ బర్త్లు క్యాలెండర్లు నా డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ పదకొండు ఎప్పుడు వస్తుంది ఏప్రిల్ పదకొండు అలా చూసుకుంటూ ఉంటే ఏముంటుంది నేను వృద్ధుడు ఉంటుంది ఇంకే ఉంటుంది లేకపోతే ఏదో సంవత్సరం గుర్తుపెట్టుకోవడం నేను విరోధి నామ సంవత్సరంలో పుట్టానన్నాను ఏమిటి పెద్ద జగద్ రహస్యం అన్నా నాది విరోధి నామ సంవత్సరంలో పుట్టాను సర్వధారణ నామ సంవత్సరం నువ్వు పుట్టలేదని తెలుసుకోరా అని శాస్త్రం చెప్తూ ఉంటే నేను విరోధిలో పుట్టాను సర్వధారణలో పుట్టాను లేకపోతే గోదావరి తీరాన్ని పుట్టాను ఏదో భ్రమ శ్రవణా నక్షత్రం ఒక ఆయన నేను శ్రవణా నక్షత్రంలో పుట్టాను అన్నారు నాతోటి వస్తూ అన్నాను నేనేమంటాను శ్రవణా నక్షత్రంలో పుట్టానంట అంటే మీకు తెలుసా వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో బుట్టాడు ఓ ఆర్నే తి వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో బుక్ చే అలాగే ఉంటుంది నీడి ఇట్ విల్ బి లైక్ దాట్ హీఈ హ్యాపీ ఆన్ దట్ కాంట్ చూడండి ఎక్కడికి వచ్చిందా సో వృద్ధోహం నేను వృద్ధుడ మమ అయితే ఇవి నావి అయితే మమ అయితే అంటే ఆ ఏతే అన్న దాంట్లో ఆ బ్రాంచ్ అనేక లెవెల్స్లో ఉంటుంది ఏతే అంటే ఏవేవో చూపిస్తాయి ఇవి నావి అంటే అప్పుడప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేటు చేసినప్పుడు ఏవో పత్రాలు బయటకు వస్తారు ఆ పత్రాలు ఏమంటే విశాఖపట్నంలో రెండు ఫ్లాట్లు వీడివి విజయవాడలో ఒక ల్యాండ్ మార్క్స్ వీటిది ఢిల్లీలో ఒకటేదో వీటిది అవన్నీ ఆ పత్రాల్లో ఉంటుంది అయితే మమా అయితే మమా అని వీడు పెట్టుకుంటుంది వీడిక్కడ చిన్న సైజు రూమ్లో కూర్చుని ఫోన్ చేసి కదలేకుండా అక్కడ పడి ఉంటాడు ఏతే మమా ఏతే మమ్మా అని పత్రాలు పెట్టి కూర్చుంటాడు ఈ పత్రాలు వీటిని ఎంత అధోగతిలోకి నెట్టేస్తాయంటే అవి ఎవరికంటనే పడితే వీడికి విశ్రాంతి ఉండదు అవి ఎవరికంటా పడిన అంతసేపు బాగానే ఉంటుంది మీరు అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉన్నాయా అన్ని పత్రాలు సతమంగా ఉన్నాయా లేదా లేకపోతే ఈ పత్రాలన్నీ ఒక తోట ఒకటి ఇంకో తోట మరొకటి పెట్టి మిస్ కాలేదు కదా అని అప్పుడప్పుడు సదుబాటు చేసుకుంటూ ఉన్నాను అల్మైరా ఒకటి దానికి ఒక సేఫ్ ఒకటి అప్పుడప్పుడు తీసి దాంటూ చూసుకుంటూ ఉంటాను ఇలా చూసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటూ ఓ రోజు నోరు వెళ్ళబెడతాయి అయిపోయా ఏమండి ఏతే మమా అంత భ్రాంతదే కానీ ఏతే మమా అంటే కుక్కపిల్లని పిల్లి పిల్లని ఏతే మమ అంటాడు ఇలా బాత జడభరతో పాఖ్యానం చదివితే ఆశ్చర్యం పిల్లని మమా ఆయన దానికోసం ఇంకో జన్మెల్సి వస్తుంది మమ అంటే రుణానుబంధం ఒకటి ఏర్పడింది కదా ఆ రుణానుబంధం కోసం అది వీడు కలిపి మరో జన్మ ఎత్తి మరో చోట ఆ రుణాన్ని తీర్చుకుని సెటిల్ చేసుకోవాలి కాబట్టి మమ అనకపోవడం మంచిది దానికి కావాల్సింది పెట్టండి మీరు అది నేను కాదనుకోలేదు భూతదయ మంచిది ఈ మమ అన్నది భూతదయ కాదు మమా భూతదయ ఎలా అవుతుంది మమ అనకపోతే అది రైట్ పర్సన్ అలాగే ఏతేమమ్మా అంటాడు భార్య పిల్లలు భర్త భార్యను కాదు భర్త కూడా అవుతుంది ఏతేమమ్మా ఏతేమ అని ఆ భారాన్ని మోసుకుంటూ ఆ ఇన్విజిబుల్ బద్దెన్ని వాళ్ళని వాళ్ళ స్థానంలో వాళ్ళను ఉండనిచ్చి వాళ్ళని పూర్ణంగా ప్రేమిస్తూ వీడు ఏకాంతంలో అదే వీడు తన స్వరూపంలో తాను నిలిచి ఉండడమే ఎరగడం ఏతేమమ్మా ఎంత వికల్పాలనే నెత్తిమీద వేసుకుని ఇచ్చే మమాదయ సర్వే ఆత్మని అధ్యారోప్యంతే ఇలాంటివి అనేకం ఎన్నెన్నో వీడు తన స్వరూపమునందు అధ్యారోపణం చేసుకుంటాడు ఆరోపించుకుంటాడు దీంట్లో ఏది సత్యం కాదు ఎందుకంటే ఆత్మ ఆత్మ అంటే ద ప్యూర్ బీయింగ్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ అది ఆత్మ అంటే దట్ ఈస్ దట్ దట్ ఈస్ ద ట్రూత్ అహమస్మి కానీ మీరు కనుక అహమస్మి అని అహం భా హైదరాబాద్ నగరే అస్మి అన్నారంటే మీరు దేశాన్ని అధ్యారోపణ చేశారన్న దేశాన్ని అధ్యారోపణ చేశారు కాలం అన్నారంటే కాలాన్ని అధ్యారోపణ చేశారు అహమస్మి కాలం ఆత్మ మీద అధ్యారోపణ చేశారు దేహాన్ని అధ్యారోపణ చేస్తాడు దేహధర్మాన్ని అధ్యారోపణ చేస్తాడు మమ ఏతే అని ఎవేవో అధ్యారోపణ చేస్తాడు ఈ అధ్యారోపాలన్నీ కేవల కల్పనలు వీటిల్లో రూపాయలు నయాపై సొంత సత్యం లేదు ఏమంటే ఆత్మ ఎందు అధ్యారోపణ చేస్తాడు ఆత్మ వాస్తవంలో నిర్విశేషేషములు ఇప్పుడు చెప్పిన చూడండి విశేషములు అంటే సుఖీ దుఃఖి కర్త ఇవి విశేషాలు సంయుక్త అవియుక్త సంయుక్త ఒక విశేషం దాని ఆపోజిట్ విశేషమేమిటి వియుక్త సుఖీ విశేషం దుఃఖీ విశేషం మరో విశేషం నిర్విశేష ఏ విశేషాలు లేవు తర్వాత అనుయోగి ప్రతియోగి రహిత ఆత్మయందు అనుయోగి ప్రతియోగి భావం ఏమీ ఉండదు అనుయోగి ప్రతియోగి అంటే సంయుక్త వియుక్త కలిసి విడిపోవడం సుఖము దుఃఖము ఇది ఎలాగ చెప్తాను చూడండి ఇప్పుడు మీరు నాకు చెప్పండి నేను ఒక ప్రశ్న వెళుతాను మీరు సుఖియా దుఖియా యు సెటిల్ దట్ పాయింట్ నేజర్ ఆఫ్ దాట్ ఎందుకంటే నేను ఒకప్పుడు సమ్టైమ్స్ సుఖీ సమ్ టైమ్స్ దుఃఖీ ఏ సమ్ టైమ్స్ వై సుఖీ అంటే ఆ పరిస్థితులు ఉన్న అనుకూలము సమ్టైమ్స్ వై దుఃఖీ పరిస్థితులు ప్రతికూలము నేను అడుగుతున్నది పరిస్థితులు అనుకూలము ప్రతికూలము అని కాదు పరిస్థితులతో సంబంధ పరిస్థితి సాపేక్షంగా సుఖీ దుఃఖీ అవుతాడు విత్ రెఫరెన్స్ టు స్టాక్ మార్కెట్ హీ సుఖీఆర్ దుఃఖీ ఐఎమ్ ఆస్కింగ్ యు నాట్ విత్ రెఫరెన్స్ టు స్టాక్ మార్కెట్ ఆన్ యువర్ ఓన్ బై యువర్ సెల్ఫ్ వాట్ ఆర్ యు సుఖియా దుఃఖియా యుర్ నాట్ సుఖీ యు ఆర్ నాట్ దుఃఖీ తర్వాత ఒక ఆయన అన్నాడు ద ట్రూత్ ఈజ్ నేను ఒకప్పుడు సుఖిని మరి ఒకప్పుడు దుఃఖిని అంటాడు ఇది ఎలా ఉందో తెలుసిన నేను ఒకప్పుడు గుర్రాన్ని మరొకప్పుడు గాడిదని అన్నట్టుందండి అది యాక్సెప్టబుల్ కాదు ఒక లోహము ఒకప్పుడు బంగారము మరొకప్పుడు రాగి అవ్వదు ఆత్మ అంటే నేను నేను అంటే అది చిత్స్వరూపం అనుభవ రూపం అనుభవ రూపమైన చిత్తునందు అది ఒకప్పుడు సుఖి మరొకప్పుడు దుఖి అంటే నేను ఒకప్పుడు గుర్రాన్ని మరొకప్పుడు గాడిదని అంటే అంత తప్పు అది నేను ఒకప్పుడు సుఖిని మరొకప్పుడు దుఃఖిని అంటే అంత తప్పుది కాబట్టి అలా అది యాక్సెప్టబుల్ కాదు మరి దెన్ వాటే మై నేదర్ సుఖీ నార్ దుఃఖీ దెన్ వాటే మై ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు ఐ ఆమ్ నేదర్ సుఖీ దుఃఖీ అంతే వాటేమయని అడగద్దు ఇంకా యు నో నేను సుఖిని కాదు దుఃఖిని కాదు అని తెలుసుకోండి తెలుసుకుని మీరు ఒక్కసారి మీరు కాన్ కాంటంపులేట్ చేయండి దాని మీద రిఫ్లెక్ట్ చేయండి నేను సుఖిని కాను నేను దుఃఖిని కాను రిఫ్లెక్ట్ తప్పనే అప్పుడు ఆ రిఫ్లెక్షన్లో వాటేమయ్యే ఉండదు ఆకాశము వాట్ ఈస్ ఇట్ ఆకాశము ఏమిటి ఏది కాదు నువ్వు ఏది ఏది ఊహించగలవో అది ఏది ఆకాశమో కాదు అంతే అలాగే నేను సుఖిని నేను దుఃఖిని అనే రెండు అధ్యయారూపాలని కలిపి తిరస్కరించి నేను సుఖిని కాను నేను దుఃఖిని కాను అని మీరు రిఫ్లెక్ట్ చేసి చూడండి ఎవరిలో యూ రిమైన్ ప్యూర్ అన్డిఫరెన్షియేటెడ్ అన్డిస్క్రైబ్డ్ బీయింగ్ అలా ఉండి ఉండిపోతారు మీరంత అది సత్యం ఇప్పుడు మీరు పాపియా పుణ్యాత్ముడా గంగానదిలో స్నానం చేస్తున్నారు పుణ్యాత్ముని నేనంతమండే ఏదో తప్పు పని చేస్తున్నారు ప్రతివాడు ఏదో కొంత తప్పు పని ఎంత సద్బ్రాహ్మణి అయినా సంవత్సరం ఎవరికి ఏనుగుతలక ఎంత మాంసం తింటారని ఏదో సాగుతుంది ఏదో భూతహింస ఇవి ఇవే ఉంటాయి అంటే ఏదో భూతహింస ఉంటుంది దోమ కుడుతుంది అనుకోండి ఇలా అంటాడు పోయిందోమ భూతహింస ఏదో ఉంటుంది ఆ దోమ ఇలా అనంటున్నా అయ్యో ఇకుమంది దోమను చంపానే పాపని చేశాను అప్పుడు పాపి అంటే వీడు చాలా ఉత్తమమైన ధర్మ మార్గంలో జీవించే వాడిని ఉద్దేశంలో చెప్పి చెప్పాను మామూలుగా రొటీన్గా పాపాల విజేసి దీనికి చెప్పను అక్కడ పాపం చేశాను యదర్హాత్ కురితే పాపం తదరాత్రియా ప్రతి ముచ్చే యద్రాత్రియా కురితే పాపం తదర్నాత్ ప్రతి పాపం చేశాడా లేదా నేను పాపనే అనుకుంటున్నాడా లేదా తెలిసి తెలియకపోతే బ్లిస్ కానీ ఇది తెలియకపోవడానికి కూడా ఏమీ లేదు ఎందుకంటే స్పష్టంగా తెలుసుకోలేము సో కాబట్టి ఇప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లించుకుంటారు ఎందుకు చల్లించుకుంటారంటారా నేను కనుక ఈ పడగ ఒక కుండ కుండ అంటే ఓ పాత్ర దానికి ఇలాగే నాలుగు కుంకుమ పెట్టి ఓ దాడు కట్టి దాంట్లో మామిడికి పెట్టి నేను పట్టుకుంటే అయ్యా నాని చాలండి నాని చాలండి నిర్మాణం ఎందుకంటే నా వేషానికి తగ్గట్టుగా అది కూడా పెట్టానంటే అని చాలా నేను ఒకసారి చల్లుతున్నా అడిగాను ఏమండి ఎందుకు చల్లించుకుంటున్నారని అడిగాను హోమం అయింది చల్లి ఆ పక్కనే మళ్ళీ వచ్చే పాఠం ఇంకో అరగంటలో పాఠం వస్తుంది అందు గురించి అడిగాను ఎందుకు చల్లించుకుంటున్నాను పాపాలు పోతాయని అంటే అర్థమేంటి నేను పాపిని అని మీరు అనుకున్నారా లేదా చూడండి వాస్తవంలో ఆత్మ పాపి కాదు పుణ్యాత్మ కాదు నా ఐఎమ్ ఆస్టింగ్ యో ఆర్యూ బద్ధ ఆర్ ఆర్యు ముక్త యార్ లేద నేను బద్ధుడనో కాదు నేను ముక్తుడనో కాదు ఆత్మ నిర్విశేషము అన్ని విధముల ప్రతి అను అనుయోగ ప్రతియోగి భావముల నుండి విముక్తమైనది ఏ ఆత్మ కాబట్టి ఆత్మ ఎందు ఏ రకమైనటువంటి అధ్యారూపములు వాస్తవంగా లేవు आत्माश अगत सर्व अव्यभिचारा आत्मा अवस्थल अवृत्तम आत्मा व्यभिचर इन नैन सुखिनी अभिचर व्यभिचर अंत मारी नैन मारी नैन सुखिनी नैन दुखिनी దీంట్లో వ్యభిచారము లేనిది సుఖ దుఃఖాలు వ్యభిచరిస్తాయి ఆత్మం వ్యభిచరించాలి నేను పాపిని నేను పుణ్యాత్ముడని పాపపుణ్యాలు వ్యభిచరిస్తాయి ఆత్మం వ్యభిచరించాలి ఆత్మ అన్నింటి వ్యాపించి ఉంటుంది కానీ దేనికి లగ్నమై తగులుకొని ఉండదు కాబట్టి ఆత్మ లేనిదే ఈ ఈ రకములైన భావాలు అనుయోగము ప్రతియోగము ఏమీ ఉండవు కానీ ఆత్మ యొక్క స్వరూపంలో ఇవి ఏమీ ఉండవు